కళాప్రపూర్ణ అనసూయదేవి గారి గురించి ముగ్గురి ముచ్చటైన మూడు మాటలు అనిపెట్టారు ఒకరు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు మరొకరు పెమ్మరాజు వేణుగోపాల్ గారు మరొకరు వంగూరి చుట్ చిన్ వీరు ముగ్గురి మాటల్ని ఒకసారి మనం ఆలకెద్దాం ముందుగా ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు అనసూయ అనసూయ గారి గురించి మాట్లాడిన మాటలు ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పైలో గణం విప్పి స్వర రచనకు హార్మోనియం మెట్ల మీద సున్నితంగా వేళ్లు కదటం కదపటం ప్రారంభించి కవి పండితుల మధ్య కూడా జానపద సంగీతాన్ని తొలిసారిగా సంగీత సభా వేదికలకెక్కించిన ఒక సాహసురాలి కథ ఇది శాస్త్రీయం లలిత శాస్త్రీయం అంటూ పిలుపులకు అలవాటైన సభా సంగీతంలోకి భావీతమనే గాన విధానాన్ని పరిచయం చేసి ఆ తరువాత రేడియో ద్వారా స్పష్ట రూపాన్ని ఏర్పరచుకున్న లలిత గీత సంగీతానికి ఆధ్యురాలు దేవులపల్లి కృష్ణశాస్త్రి అనే పలుకుబడి కలిగిన భావకవికి అనసూయ మేనకోడలు కావడం ఆవిడ సాహిత్య సంగీత సంస్కారాలకు బాల్యం నుంచి దోహదకారి కావడం సహజం కాని తనలోగల శాస్త్రీయ సంగీతాధ్యయనం ద్వారా పర్చుకొని తాను ఒక ఉద్యమంగా భావించిన జానపద భావగీతరీతుల ప్రచారాన్ని దీక్షగా కొనసాగించారు అది అనసూయదేవి గారి ప్రత్యేక ముద్ర అంటారు పెమరాజు వేణుగోపాలరావు గారు అనసూయదేవి గారి గురించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా జానపద గేయాలకి లలిత సంగీతానికి గౌరవ స్థానం సంపాదించారు అనసూయగారు సంగీతంలోనే కాదు కథారచనలో కూడా అనసూయగారికి మంచి ప్రవేశముంది ఏ కళాకారిణి అయినా కళాకారుడైనా తన పరిస్థితిని తన కృషిని ఉన్నదున్నట్లు తన మాటలలో చెప్పగలిగిననాడే మనకి కళాకారుల జీవిత రహస్యం అర్థమవుతుంది అందుకే అనసూయ గారి రచనలకి అంత విలువ అన్నారు ఇక వంగూరి ఫౌండేషన్ అమెరికా అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు గారు అనసూయదేవి గారి గురించి మాట్లాడుతూ నాకు తెలిసి తెలుగు సంగీతంలో మూడు అంటే జానపద గేయాలు భావగీతాలు అనబడే లలిత సంగీతం దేశభక్తి గీతాలు అనే ఉద్యమాలకి అనసూయగారే ఆద్యులని విఘ్నుల అభిప్రాయం సరిగ్గా మూడు సంవత్సరాల కృతం రెండు వేల మూడు డిసెంబర్లో మేము ప్రచురించిన అనసూయగారి నేను నా రచనలు అనే అసాధారణ పుస్తకానికి అన్ని చోట్ల చాలా మంచి ఆదరణ లభించింది కొన్నిచోట్ల చిన్న సైజు విమర్శలు ఉన్న పుస్తకంలోని అంశాలు తెలుగు సంగీత చరిత్రకి అనసూయగారి సామాజిక వ్యక్తిగత జీవితానికి అద్దం పట్టాయని విమర్శకులు అభిప్రాయపడ్డారు అనసూయగారి మీద ఎంతో అభిమానం గౌరవం ఉన్న వ్యక్తిగా ఈ పుస్తకం కూడా ప్రచురించే అవకాశం లభించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఇందులో చాలా రచనలు సిలికానాంధ్ర వారి సుజనరంజని వెబ్ పత్రికలో ప్రచురించబడ్డాయి ఎనభై సంవత్సరాల వయసులో కూడా ఎనిమిది సంవత్సరాల వయసులో తను గ్రామ్ఫోన్ రికార్డుగా విడుదల చేసిన మొట్టమొదటి తెలుగు జానపద గేయం అయ్యో కొయ్యోడా నాటి చెక్కు చెదరని అఖండమైన శక్తి ఆసక్తి ఇంకా ఏదో చెయ్యాలని తపన ఉన్న అనసూయ గారిని చూస్తే ఉన్నమాట చెప్పొద్దు నాకు చాలా అసూయగా ఉంది బహుశా ఇదే నా అఖరి పుస్తకం రాజు అని అన్నప్పటికీ అది ఎంత మాత్రం నిజం కాదని గతానికి ఎప్పుడూ మేము స్వాగతం పలుకుతాం కాబట్టి అతి త్వరలోనే అనసూయగారి మూడవ పుస్తకం కూడా ప్రచురించే అవకాశం మాకు ఇమ్మని అనసూయగారిని కోరుతున్నాం అరవై ఏళ్లు దాటకుండానే కాళ్లు బారచాపేసి మేము ఈ ప్రయాణాలు చెయ్యలేం బాబూ అనేవాళ్లున్న ఈ రోజుల్లో కేవలం ఈ పుస్తక ప్రచురణ కోసం చారిత్రాత్మకమైన మొట్టమొదటి సాహితీ సదస్సులో పాల్గొనడానికి అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ దాకా ప్రయాణం చేసి మా వంగూరి ఫౌండేషన్కి అఖండమైన గౌరవాన్ని ఆపాదించిన అనసూయ గారికి ఎన్ని విధాలుగా కృతజ్ఞతలు చెప్పుకున్నా చాలదు ఈ అపురూపమైన గ్రంథాన్ని ఈ అపురూపమైన సదస్సులో మహామనీషి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఆవిష్కరించడం నిజంగా చరిత్రాత్మకమే అంటారు వంగూరి చిట్టెన్ రాజుగారు వంగూరి ఫౌండేషన్ అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజుగారు